ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీన దివంగతులైన చేసిన సేవ అనిర్వచనీయం అంతేకాదు గ్రంథాలయానికి చేసిన సేవ మరోలేనిది జాన్మద్ది గారు చేసిన సేవల వల్ల వేమన నిఘంటువు బ్రౌన్ నిఘంటువును మరోలేము ఎన్నో గ్రంథాలను రచించిన సాహితీవేత్త జానమద్ది హనుమత్ శాస్త్రి గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమాన్ని నమస్కారం అండి రాయలసీమలో స్వాతంత్ర ఉద్యమ స్వరూపాన్ని గురించి శ్రోతలకు మనం మీ నుంచి తెలియజేల్సిన అవసరం కూడా మీరు అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు అలాగే బళ్ళారిలో చదువుకున్నారు ఇంకా ఆ సమయంలో స్వాతంత్ర ఉద్యమం బాగా ఉద్యమ స్వరూపం తీవ్రంగా ఉన్నది అప్పుడు మీకు ఆ పరిచయాలు మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే అంటే ఈనాడు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఆ ఉద్యమం కాలంలో హై స్కూల్ లో విద్యార్థిగా ఉన్నారు రాయదుర్గం హై స్కూల్లో మాకు చరిత్ర ఉపాధ్యాయులు నేత్రపల్లి సంజీవరావు గారు మా ఉద్యమానికి మంచి స్ఫూర్తి నిప్పాణి రంగరావు వీళ్ళందరూ కూడా జాతీయ ఉద్యమ స్వరూపాల స్వభావాలను గురించి మాకు చిన్నప్పుడే ఒక రకమైన ప్రోత్సాహం కలిగించుకోవాలి 1942 ఫార్టీ టూ క్విట్ ఇండియా మూమెంట్ లో విద్యార్థుల మేమందరం కూడా ఏం చేసేవాళ్ళంటే రాత్రిపూట పోయి రాయదుర్గం మా ఇంటి వెనుక పెద్ద కొండలన్నీ ఉన్నాయి కుట్రలు ఆ కొండల మీద డూఆర్ డై కరేంగే మరేంగే అనేటువంటి నినాదాలు రాస్తూ రాత్రి పన్నెండు గంటలప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కొన్ని రహస్య పత్రాలు వస్తాయి వాటిని కాపీ చేసేసి వాటిని వేరే ఊళ్ళో పంపడం ఈ ఉద్యమంలో ఆ రీతిగా మేము రహస్యంగా కొన్ని కొంతకాలం కడిచాం పంతొమ్మిది వందల రెండు అక్టోబర్ తేదీ గాంధీ జయంతి మా హై స్కూల్ రాజదుర్గం జిల్లా పరిషత్ హై హెడ్ మాస్టర్ గారు సుందరమయ్యార్ గారు చాలా మంచి ఉపాధ్యాయుడు చాలా డిసిప్లి పర్సన్ అక్టోబర్ రెండవ తేదీ ఐదారు మంది విద్యార్థులు కలిసి ప్రతిరోజు ప్రార్థన జరిగేది ఆ అసెంబ్లీ హాల్లో ఆ రోజు అక్టోబర్ రెండు కాబట్టి గాంధీకి జయైనటువంటి ఐదారు మంది నేను ఒకటి పేరు జరిగేటప్పుడు ఎదురు ఉండేవారు అన్నమాట ఆ ఐదారు మందిని ఆయన కనుకొని రమ్మన్నాడు అంతా అందరూ నిలబెట్టి ఈ చేతికి ఆరు దెబ్బలు ఈ చేతికి ఆరు దెబ్బలు కొట్టాడు తర్వాత మా తాతగారికి కబురు చేస్తాడు మీ పిల్లవాడు చెడిపోతాడు వాడు మీరు కస్టడీలో సరైన కంట్రోల్ లో మా తాతగారు కొంచెం పాత మనిషి ఆయన భయపడ్డాడు నేరుగా హెడ్ మాస్టర్ దగ్గర పిలుచుకొస్తాడు హెడ్ మాస్టర్ కాళ్ళ మీద పడు అన్నాడు నేను పడను మీ వాడు జాగ్రత్తగా ఉండాలా చెడిపోతాడు చక్కని పిల్లలతో చెడిపోయి అట్లా అని చెప్పేసేసి జాగ్రత్తగా ఉండని నన్ను బెదిరించేసి మళ్ళీ ఎంటి పొందుతారు మా తాతగారు రెండు రోజులు నా ఇంటర్వ్యూ పెట్టేశారు ఎక్కడ బయట పోనీయకుండా గృహ నిర్బంధం ఏమిటి అనేటువంటిది విద్యార్థి దశలోనే నాకు అనుభవం ఏంటి అంతేకాకుండా మా మేనమామగారు గారు స్వాతంత్రోద్యమంలో జైలు కింటారు కృష్ణమూర్తి గారు ఆయన చిత్రదుర్గం జిల్లాలో ఉండేవారు నిజలింగప్ప గారు శిష్యుడు ఇప్పుడు కమ్యూనిస్టు నాయకుల పిఎస్ శర్మ గారు కూడా మాకు దూరం బంధువే వీళ్ళందరూ ఇన్ఫ్లుయన్స్ తో విద్యార్థి దశలోనే ఈ స్వాతంత్రం ఉద్యమంలో మేము కూడా విద్యార్థిగా పాత్ర వహించాలని అనుకున్నాం అది మాకు తొలి రోజులు అనుకున్నాం తర్వాత చాలా మంది పెద్దలతో సావాసం జరిగింది బళ్ళారుకి వచ్చాను టీచర్స్ ట్రైనింగ్ స్కూల్ ఉన్నప్పుడు బళ్ళారు జిల్లాలో ఉండేటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులు కొంతమందితో నాకు పరిచయం కలిగింది వారిలో ప్రధాన వ్యక్తిత్వారు తర్వాత రెండు సార్లు ఎంపీగా ఉన్నటువంటి టేకూర్ గారితో నాకు పరిచయం ఆయన అనుసరించి తిరగవాళ్ళము టీవీ కేశవరావు గారు కడప కాలేజ్ హిందీ లెక్చర్ వంటి గారు వీళ్ళందరూ కూడా మాకు ఉద్యమానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఉద్యోగ దశలో కడప జిల్లాతో నాకు దాదాపు నలభై రెండేళ్ల అనుబంధం ఏర్పరచుకున్నాను ఇక్కడ స్వాతంత్ర సమర యోధులు ప్రత్యక్ష పరిచయం కూడా ఉంది మరొక విశిష్టమైనటువంటి కృషి ఏమిటంటే కడప జిల్లా స్వాతంత్ర సమర యోధుల చరిత్ర సంగ్రహంగా త్యాగమూర్తులు అనేటువంటి నేను రాశాను అది పదేళ్ల క్రితమే అది ప్రచురణ కూడా జరిగింది కొంతమంది వివరాలను సేకరించి ఒక పుస్తకం వేయడం కలుగుతుంది ఇంకా కడప జిల్లాలో స్వాతంత్రోద్యమాన్ని గురించి సంగ్రహంగా మీకు మనవి తెస్తాను కడప జిల్లాలో స్వాతంత్ర్యోద్యమానికి మొదటి బిజం పద్దెనిమిది వందల ముప్పై రెండులోనే సబ్ కలెక్టర్ మెగ్దాలు అనేటువంటి వాడు ఉండేవాడు అతడు ముస్కిముడు వ్యతిరేకత అపోహతో మరొక కారణం కూడా కొందరు ఎవరో దుండగులు తెల్లవారుగానే మూడు గంటలకు ఒక పంది కొక్కుని చంపి తీసుకుపోయి వైవే స్ట్రీట్ లో మసీద్ ముందు వేశారు మామూలుగా నమాజ్ చేసేటువంటి వాళ్ళు ఇది పంది పిల్లని చంపి మసీద్ ముంద ఉద్దేశంతో అక్కడి నుంచి దీన్ అనుకుంటూ వీధుల్లో బ్రహ్మాండమైనటువంటి ఒక రెండు మూడు గంటల్లోనే కొన్ని వేల మంది గుంగివడం ఈ అల్లరేదో జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో యువకుడు అయినటువంటి అక్కడ రావటం కలెక్టర్ వార్ంచాడు పోలీసులు వెంట పెట్టుకుంటే ఏం పరాలేదు అట్లని చెప్పేసి వచ్చాడు ఆ ఆదేశంలో కడపలో ఉండేటువంటి పతాన్లు తర్వాత ఒక రకమైనటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి ఒక ఇన్సిడెంట్గా తర్వాత చరిత్రకారులు కొంతవరకు దాన్ని పేర్కొన్నారు అది ఆ ఉదంతం అయిపోతే ప్రధానంగా పేర్కొనే ఉదంతం పద్దెనిమిది వందల నలభై ఏడులో గారు తెల్లెదర్లపై తిరుగుబాటు కనిపిస్తారు ఉయ్యాలవర నరసింహారెడ్డి ఒక పాడేగారు ఆయన అధీనంలో దాదాపు డెబ్బై గ్రామాలు ఉంటాయి ఈ గ్రామాలన్నిటి కూడా ప్రభుత్వం స్వాధీనపరచుకుని వారికి పింఛన్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తారు ఆ పింఛన్ ఇవ్వటంలో వాళ్ళని కింతపరుస్తూ వాళ్ళకు అవమానం కలిగే వాళ్ళని చిక్కుతూ ఇలా చేసేటప్పటికి ఉయ్యాలవర నరసింహారెడ్డి దాదాపు తొమ్మిది మందిని కొడగొట్టుకుని కేవలం కేవలం మందిని బోయలను కాకుండా ఆ ఉద్యమానికి దాదాపు అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా సహకరిస్తారు అంతేకాదు కర్నూల్లో మా పాపా ఖాన్ ఆయన అవుకు జమీందారు వీళ్ళందరూ కూడా సమైక్యంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం జరగడానికి కోరుకున్నారు ప్రియా నరసింహారెడ్డి చేసినట్టు ఏమిటంటే మొదట రుద్రవరం చాగలమర్రి ఈ ప్రాంతాలు ఉండేటువంటి దాడి చేసి చూరు కోలుకుంటే ట్రెషరీని ఖాళీగా కొల్లగొట్టి ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలు దోచుకున్నారు ఈ రీతిగా వీళ్ళ ఆవడాలను అరికట్టి ఈ తిరుగుబాటును మొదటి దశలోనే అంటివేయాలంటే ఉద్దేశంతో సైన్యాన్ని రప్పించి వంచెనతో ప్రియాలవాడ నరసింహారెడ్డిని వారు బందీగా చేసుకున్నారు ప్రియాలవాడ మీద పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కోయికుంటలో ఆయన రెండు వేల మంది ఎదురుగా ఘోరంగా ఉరి చేస్తారు ఉరి చేయడమే కాకుండా ఆయన శిరస్సును దాదాపు ఇరవై ఏళ్ల వేలాడ తీసి బ్రిటిష్ వాళ్ళ మీద ఎరువు తిరిగిన వాళ్ళందరికీ కూడా ఈ గతి పడుతుంది ఒక ఉద్దేశంతో దాన్ని అలాగే వేలాడగట్టారు ఈ రీతిగా ఒక ఘోరమైనటువంటి ఉద్యమం నలభై ఫిబ్రవరిలో ప్రారంభమైంది దానికి ప్రధాన పురుషుడు పియలవాడ నరసింహరెడ్డి గారు ఆ నేరం మీద తొమ్మిది వందల నేరాలు మోతి చాలా మంది కఠినమైనటువంటి శిక్షలు ఇస్తారు ప్రియా నరసింహారెడ్డి చరిత్రను కావ్యంగా రాసినటువంటి ఆయన పాండం నరసిరామయ్య గారు అతడు ప్రారంభము రగుణుతూ ఒక దశాబ్దంకు కన్న స్వాతంత్ర సమరముగా చదివిస్తే అదే స్వాతంత్ర సమరంగా జ్వలించిందే అట్లాంటి విషయాన్ని వారు ఆ కావ్యములో తెలియజేశారు ఆ తర్వాత తర్వాత మొదటి విషయం చెప్పాలి ఎల్లంపేట అనే గ్రామం ఉంది కడప జిల్లాలో ఈనాటి కూడా గ్రామం షేక్ బీర్షా అనేటువంటి ఆయన ఒక అంధవుడైనటువంటి ముస్లిం వారి తండ్రి నేటివ్ ఇన్ఫెంట్రీ సైన్యంలో తిరుగుబాటును ప్రేరేపిస్తున్న ఉద్దేశంతో తండ్రిని చేయకుండా కొడుకును అరెస్ట్ చేసి అతన్ని పదేళ్లు కఠినమైనటువంటి కారాగార శిక్షకు గురి చేశారు కుల మతాలకు అతీతంగా కడప జిల్లాలో స్వాతంత్ర ఉద్యమానికి మంచి స్ఫూర్తి ప్రారంభమైంది అని చెప్పాలి ఆ తర్వాత దాదాపు ఆధునిక యుగమకోవచ్చు కడప జిల్లాలో చందర వెంకోబరావు గారే ఉండేవారు ఆయన శాసనోల్లంఘనంలో పాల్గొని ఒక సంవత్సరం శిక్ష అనుభవించినటువంటి వాడు జీవితమంతా త్యాగమయంగా గడిపినటువంటి వాడు దీదరికంలోనే జన్మించాడు దీదరికంలోనే చనిపోయినటువంటి వాడు చంద్ర వెంకొబరావు గారు ఆ తర్వాత మరొక మహానుభావుడు ఉన్నాడు ఆయన కడప గాంధీ అంటారు దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి ఆయన సంపన్న కుటుంబం చెందినటువంటి న్యాయవాదిగా ఉండేటువంటి ఆయన పంతొమ్మిది గాంధీజీ కడప జిల్లా పర్యటనకు గాంధీజీ వారు ఇంకోనే బసతి చేస్తారు ఆయన కడప గాంధీ అనేటువంటి వాళ్ళు జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు ఇది కడప జిల్లాలో ఆయన కాలంలో బాగా పర్యటనతో జరిపి దీన్ని బాగా ప్రచారం చేసుకొచ్చారు తర్వాత పేర్కొనదగినటువంటి ఆయన గాజులపల్లి వీరభద్రరావు గారు గాజులపల్లి వీరభద్రరావు గారు కేవలం స్వాతంత్ర సముదోడే కాకుండా ఆయుర్వేద వైద్యంలో చాలా దిట్ట బాలసంజీవిని మాత్రమేటువంటి చేసి పిల్లలకు చాలా మంచి మందులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు లాంటర్ పట్టుకుని ప్రతి వీధి వీధిలో కూడా స్వాతంత్ర ప్రచారం చేసినటువంటి మహానుభావుడు బద్వేలు తాలూకా ఆమలూరు ఏదో ఆ గ్రామంలో పుట్టేడతలు పంతొమ్మిది వందల ఇరవై సత్యాగ్రహంలో పాల్గొని నాలుగు నెలల జైలు శిక్ష అనిపించాడు తర్వాత భూజానోద్యమంలో కూడా ఆయన వినోబాభావి ఏంటి తిరుగుతూ యాభై ఎకరాల భూమిని భూదానోద్యమానికి దానం చేసినటువంటి మరొక త్యాగ పురుషుడు గాజుల నాకు తెలిసిన వాళ్ళు గాజుల పడి వీరభద్రవారు తెలియదు రంగారెడ్డి గారు ఉండేవారు ఆయన బ్రహ్మాండ చదువు న్యాయశాస్త్ర పట్టభద్రుడు ఆయన ఒక సంవత్సరం సత్యాగ్రహంలో పాల్గొని దైవశక్తి అనుభవించిన తర్వాత రాజాజీ మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్ మినిస్టర్ గా ఉండేవాడు ఆయన కాలంలోనే చెన్నూరు బ్రిడ్జ్ కట్టారు నారు రంగారెడ్డి గారి బాగా తర్వాత కడప జిల్లాలో స్వాతంత్ర ఉద్యమానికి పూర్తి కేంద్రంగా అందరికీ తెచ్చు ఆయన కడప కోటిరెడ్డి గారు కడప కోటిరెడ్డి గారు కడప జిల్లా కత్తూరు జిల్లాలో కోటిరెడ్డి గారి పెళ్లిలో జన్మించారు కడప జిల్లా సుగ్గపల్లి రామచంద్రారెడ్డి గారిని పెద్ద జమీందారు కూతురు రామసుబ్బమ్మ గారిని ఆయన పెళ్లి చేస్తున్నారు మానవారి ప్రోత్సాహంతో లండన్ వెళ్లి మారట్లా చదివి మరి న్యాయవాదిగా ఉండి తర్వాత కాంగ్రెస్ ఉద్యమంలో తిరిగి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా దాదాపు నలభై ఏళ్ళు శాసనసభలో శాసన మండలిలో ఉండి ప్రకాశం కొత్తలు గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంది ఈ రీతిగా జిల్లాలో స్వాతంత్రోద్యమానికి మంచి ప్రచారం చేసేటువంటి పెద్దల్లో కడప కోటిరెడ్డి గారు రామ్ సిద్ద గారు జిల్లా బోర్డు ప్రెసిడెంట్ స్వాతంత్రం వీళ్ళిద్దరు దంపతులను చాలాసార్లు కలుసుకుని వారిని అవకాశం నాకు కలిగింది తర్వాత మరొక చెప్పాలి శవా బాలరెడ్డి గారు ఆయన ఇటీవలే కన్ను మూసారు దాదాపు రెండు సంవత్సరాలు కఠినమైనటువంటి కారాగార శిక్ష అనుభవించినటువంటి వాడు పులివెందుల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆంధ్ర కాంగ్రెస్ కమిటీగా ఉన్నారు చాలా స్వామ్యుడు నిరంతరము నిర నిర్మాణ కార్యక్రమాల్లో పనిచేసినటువంటి త్యాగపురుషుడు శవా గారు రాణుల సీతారామయ్య గారిని ఆర్ సీతారామయ్య గారు అని వాళ్ళు కమలాపురం ఎమ్మెల్యే కూడా ఉంటాడు ఆయన ముగ్గురూరులో తపాల సొంతలన్నీ నైన్ క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో తపాల సొంతలు ఎత్తేసిన తర్వాత ఆయన మీద కేసు పెట్టి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు వీరందరికీ కూడా సంఘటన అంటే మామూలుగా కడప జిల్లాలో తీవ్రమైనటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి ఉద్యమాలు జరగకపోయినా ఇటువంటి అక్కడక్కడ కొన్ని సంచలనాత్మక సంఘటనలు కూడా కడప జిల్లా చరిత్రలో మనకు కనబడతాయి మురగమహాన్ వాడు చెప్పాలి ఈనాడు కూడా మన మధ్యలో ఉన్నాడు తాటికొట్టు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన విద్యార్థులశలోనే ఈ ఉద్యమంలో పాల్గొని బ్రహ్మచారిగా ఈనాటి కూడా బ్రహ్మచారిగా నిండిపోయాడు నిరంతరము త్యాగమూర్తిగా ఉన్నటువంటి ఆయన హిందూ వ్యాప్తికి కృషి చేశాడు అటువంటి ఆయన నాకు బాగా పరిచయం ఏనాడు కూడా ఎవరిని ఆశ్రయించుకుంటా గాంధీ నిర్మాణ కార్యక్రమం అంటే విపరీతమైనటువంటి ఇది ఒక తరం వాళ్ళు ఈ కడప జిల్లా స్వాతంత్ర సమరయోధుల చరిత్ర రాయడానికి నన్ను ప్రేరేపించినటువంటి వారు చేయన స్వాతంత్ర ఉద్యమంలో బాగా పాల్గొంటుంటారు తర్వాత జైలు వెళ్లాడు శక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నాడు ముఖ్యంగా కమ్యూనిస్టు నాయకుల్లో కడప జిల్లా కమ్యూనిస్టు నాయకులు ప్రసిద్ధు అయితే ఎద్దుల ఈశ్వర గారు వై ఈశ్వర్రెడ్డి గారు చాలా సన్నిహితంగా ఉండేటారు ఉద్యమాల్లో పాల్గొని కాంగ్రెస్ ఉద్యమాల్లో ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా తర్వాత ఆయన కమ్యూనిస్టుగా మారిపోయారు ఈశ్వర్రెడ్డి గారితో కలిసి కమ్యూనిస్టు పార్టీ ప్రచారం కూడా చేసినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు చేకూర్తి బ్రోగారు ఇలా ఎంతో ఉన్నారు మరొక మహానుభావుడు వై ఈశ్వర్రెడ్డి గారు వై ఆజనా గారు గారు ఆదిన రెడ్డి గారు కడప జిల్లా సుండుపల్లిలో జన్మించారు మదనపల్లిలో బెసంట్ కళాశాల ఆ రోజుల్లో జాతీయ ఉద్యమ ప్రేరేపితులైనటువంటి ఒకరిందరికొక కేంద్రంగా ఉండేదన్నమాట ఆదినెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడే యానీ బెసెంట్ యొక్క ప్రేరణతో ప్రారంభటువంటి కళాశాల మదనపల్లిలో బీటీ కాలేజ్ అంటారు విద్యార్థిగానే జాతీయ భావాలతో ప్రేరేపించబడి పంతొమ్మిది వందల రక్త సత్యాగ్రహంలోను నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు ప్రకాశం గారు ఇవంటి వాళ్ళతో బాగా పరిచయం తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఆయన ఒక ఏడాది క్రితమే ఆయనకు కన్నుమించాడు ఒక హరిజన నాయకుడు ఆయన పంతొమ్మిదిలో సత్యాగ్రహంలో పాల్గొని కడప జిల్లాలో హరిజన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకోబడినటువంటి మోహన్ బాడ ఆయన ఒకడు వీళ్ళందరికంటే ఒక పత్రికా రచయితగా సంపాదకుడుగా పరిచయమైనటువంటి ఆయన భాస్కర రామశాస్త్రి గారు పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే జాతీయ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు ముప్పై ఐదులో హరిజనుల విద్యార్థుల కోసం ఒక హాస్టల్ పెట్టాడు నలభైలో సత్యాగ్రంపల్లి పద్దెనిమిదిలో జైల శిక్షణ అనుభవించాడు నిరంతరము జాతీయ ఉద్యమం ప్రచారకుడుగా ఎన్నోసార్లు మా ఇంటికి భారత్ అని ఒక పత్రిక పెట్టి చాలామందిని కలుసుకుని వారి జీవిత విశేషాలని రాస్తూ జమ్మలగుడు కేంద్రంగా గాంధీజీ నిర్మాణ కార్యక్రమం ప్రారంభించారు డీడిఓగా కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయన స్వేచ్ఛ స్వాతంత్రాలకు అడ్డు తగ్గుతుందని చెప్పి ఆ ఉద్యోగాన్ని నుంచి ఆయన దూరంగా ఉండిపోయాడు ఈశ్వర్రెడ్డి గారు ఇదివరకు చెప్పాను బట్టి ఈశ్వర్ గారు మొదట కాంగ్రెస్లో బాగా పనిచేసిన తర్వాత కమ్యూనిస్ట్ నాయకుగా మారిపోయారు ఆజనంతం బ్రహ్మచారిగా చాలా విశుద్ధమైనటువంటి జీవితం గడిపెట్టున నాయకుల్లో నాకు తెలిసినటువంటి సన్నిహితంగా చెప్పినట్టు ఈశ్వర్రెడ్డి గారు నలభై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీలో చేరి మూడు సార్లు లోక్సభ సభ్యులుగా ఉండి రైతు సంఘము ఇలాంటి కార్యక్రమాల్లో చాలా శ్రద్దగా పనిచేసినటువంటి నాయకులు ఈస్పురెడ్డి గారు ఇంకా గాడిచెల్ల మధుమని రావు గారు రెడ్డి గారు పంజం ప్రతాభిరెడ్డి అని అనంతరాజుపేట కోడూరు దగ్గర ఉండేటువంటి వాళ్ళు తర్వాత బొమ్ము రామారెడ్డి గారు బద్వేలు వారు షేక్ నబీసాబ్ అని కొందాపురం మాత్రం నాగిరెడ్డి సుబ్బారెడ్డి గారు వడ్డమని చిదంబరం గారు గారు తండ్రి గారు భూతపురం నారాయణ స్వామి గారు ఇలా ఎంతో మంది కడప జిల్లాల స్వాతంత్ర ఉద్యమ పాలనటువంటి మహనీయులతో నాకు ప్రత్యక్షంగా ఉంది అనేటువంటి విషయాన్ని చిత్తూరుచారు చిత్తూరు జిల్లా కట్టము ఆయన జన్మించాడు న్యాయవాదిగా ఉండేవారు పద్దెనిమిది వందల లోనే బొంబాయిలోరిన మొట్టమొదటి కాంగ్రెస్ జాతీయ మహాసభలో పాల్గొన్నటువంటి ఆంధ్ర ప్రతినిధి అనంతచారు ఆయన సంఘ సంస్కర్తగా వితంత వివాహాలు జరిపినటువంటి వాడుగా అనే కాకుండా తెలుగులో వైజయంతి అనేటువంటి పత్రికను కూడా నడిస్తాడు సప్తదీవ మండలి పండిత పరిషత్తుండి విద్యా వినోదిని అనేటువంటి దృగం కూడా అందుకున్నటువంటి వాడు అంతేకాదు ఆనాడు స్వాతంత్రోద్యమంలో అలతడులు అరెస్టులు తక్కువ మహిళలు పంపుకోవడం సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కొన్ని తీర్మానాలు చేసి బ్రిటిష్ వాళ్ళకు జరిగినటువంటి కాలం అయినా కానీ దేశానికి స్వాతంత్రం కావాలనేటువంటి ఒక ప్రేరణ కలిగించిన వాళ్ళు ప్రధానంగా పేర్కొన్నట్టు అనంతచారు పద్దెనిమిది వేల తొంభై నుండి ఎనిమిది సంవత్సరాల పాటు ఇంపీరియల్ కౌన్సిల్ గా అంటే ఈనాడు పార్లమెంట్ అంటామని దాంట్లో సభ్యుడుగా కూడా ఉండేటటువంటి వారు అది ఆనందాచారుద్యమ ప్రారంభ దశలో ఉండేటువంటి వారి తర్వాత బెసెంట్ గుర్తు చేస్తాం మదనపల్లి బెసెంట్ ప్రముఖ జాతీయ నాయకులు అయినటువంటి గారు ఆనిబిసెంట్ అరిన జన్మించినప్పటికీ భారతదేశాన్ని తన మాతృదేశంగా భావించి జాతీయ ఉద్యమాన్ని హోమ్ రూమ్మెంట్ కు ప్రధానమైనటువంటి కేంద్రంగా ఆమె స్ఫూర్తినిచ్చారు ఆనిబిసెంట్ గారి యొక్క ప్రేరణతో మదనపల్లి కాలేజ్ ప్రారంభమైంది ఆ కాలేజీ ప్రిన్సిపల్ గా జేమ్స్ కజిన్స్ అని మార్గన్స్ అని దంపతి ఉండేవాడు ప్రిన్సిపల్ జేమ్స్ కజిన్స్ ఉంటే వాడు ఆమె దివ్య సమాజంలో పనిచేస్తూ హోమ్ రూల్ నిర్మితమైన ఉద్యమంలో పాల్గొనే మార్గ్రెట్ కజిన్స్ శక్తి సత్యాగ్రహంగా పాల్గొని జైలు శిక్ష అనవంటి విదేశీరాలు మార్గ్రెట్ కజిన్స్ మహిళా మండలికి ఒక రకమైనటువంటి జ్యోతి స్వరూపిణిగా ఆ రోజు అందరూ భావించేవాడు తర్వాత నాకు తెలిసినటువంటి ఇంకొక పెద్దిరెడ్డి సిమ్మారెడ్డి గారు మనకు అందరికీ తెలుసు రైతు ఉద్యమ నాయకుడుగా దాదాపు యాభై ఏళ్ళు పార్లమెంటు సభ్యుడిగా కుప్ప రచయితగా పేరేట ఆచార్య ఎన్జి ఈ ఎన్జి రైతు శిక్షణ కళాశాల అనేటువంటి పెట్టి యువకులందరూ ఆ రైతు శిక్షణ కళాశాలలో ఈ ఉద్యమ స్వరూప స్వభావాలను యువకులకు బోధించేవారు నైన్టీన్ పంతొమ్మిది జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పెద్దిరెడ్డి గారు క్రియాత్మకంగా పాల్గొని మూడేళ్లు జైలు శిక్ష అనుభవించారు ఖాదీ గ్రామీణ మండలికి అధ్యక్షుడుగా ఉన్నారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నారు తర్వాత మంత్రివర్గ మంత్రి కూడా మంత్రిగా కూడా పనిచేశారు చిత్తూరు జిల్లాలో పేర్కొనదగినటువంటి మరొక పెద్దవాడు గొప్ప పండితుడు లోక్సభ స్పీకర్ గా పనిచేసి ప్రజల అనురాధాన్ని పొందినటువంటి మహనీయుడు మాడభూష అనంత సైని గారు న్యాయవాదుల బాగా పేరినటువంటి వాడు ఆయన చిత్తూరు మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పనిచేశారు స్వాతంత్ర్య ఉద్యమంలో పలుమార్లు జైలుకి వెళ్ళినటువంటి వారు లోక్సభ స్పీకర్ గా బీహార్ గవర్నర్ నిర్మాణానికి ఎంతో కృషి అనేటువంటి గొప్ప పండితుడు సంస్కృత ఆంగ్ల ఆంధ్రంలో అనర్గణంగా ఉపన్యించేవారు విద్యార్థులంటే యువకులంటే వారికి ఎంతో ఆసక్తి రెండు మూడు సార్లు వారిని స్వయంగా తిరుపతిలో వారిని కలుసుకునేటువంటి అవకాశం నాకు కలిగిస్తుంది తర్వాత కార్వేటి నగరం అనేది కూడా జమీందారీ ఉంటుంది ఈనాటికి కూడా ఉంది అయితే జమీందారే కదే కార్వేటి నగరానికి చెందినటువంటి ఆర్బి రామకృష్ణరాజు గారు న్యాయవాదిగా ఉండేవారు శక్తి సత్యాగ్రహంలో పాల్గొని ఫిట్ ఇండియాలో ఉద్యమంలో జైవశక్తి అనిపించినటువంటి ఉద్యమ నాయకుడైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఆంధ్ర శాసన సభ్యులుగా ఆంధ్ర సంగీత అకాడమీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి యాగమూర్తి పెద్దలు ఆర్బి రామకృష్ణరాజు ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో పేర్కొని తగిన వారు రెడ్డివారి వెంకటరెడ్డి గారు ఈయన న్యాయవాదే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఉద్యమాల్లో పాల్గొని నలభై నుండి యాభై ఆరు వరకు శాసనసభ్యులుగా ఉండి పలుమౌరులు జైలు కూడా వెళ్లి ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు కొంతకాలం తర్వాత దేవాదాయ కమిషనర్గా కూడా పనిచేసినటువంటి వారు అది రెడ్డివారి వెంకటరెడ్డి గారి గురించి నా పరిచయం వారిని ప్రత్యక్షంగా చూడలేదు ఇక్కడ ఎవరికి చెప్పాను కులాల మతాలకు అతీతంగా ఉద్యమంలో చాలా మంది పాల్గొన్నారు అటువంటి వాళ్ళు మదనపల్లి వ్యక్తి ఎంవి పాపన్న గుప్త గారు అనేటువంటి చాలా పేర్కొన్నటువంటి వ్యక్తి ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఆయన ప్రత్యేకత ఏమంటే జాతీయ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు గ్రంథాలయాలు హిందీ ప్రచారం చేయడం ఖద్దరు ప్రచారం చేయడం అనేటువంటి జాతీయ ఉద్యోగంలో భాగంగా పాల్గొన్నటువంటి వాళ్ళలో ఆ నిర్మాణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వారు నమ్మి పాపన్న గుప్తు అబ్దుల్ అలీ సాహెబ్ దియాబానీ సాహెబ్ అనేటువంటి ముస్లిం నాయకులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు గుత్తంలో కానీ ఎమ్మెల్యేగా ఉండేవాడు ఆయన ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఒక రకమైనటువంటి స్ఫూర్తి కేంద్రంగా పనిచేశాడు ఆయన గాంధీజీ అరెస్టుకు వ్యతిరేకంగా కళాశాలలో ఉన్నప్పుడే విద్యార్థులనేది బయటికి రమ్మని చెప్పి ఒక రకమైనటువంటి నిరసన సభను ఏర్పాటు చేస్తున్నారు వజ్రవేలిశెట్టిగారు వజ్రవేల శెట్టి గారు వజ్రం లాంటి నాయకుడు వార్ధాకు వెళ్లారు గాంధీజీ సేవాగ్రహంలో అక్కడ శిక్షణ కూడా పొందారు కొంతకాలం కాంగ్రెస్ ఉద్యోగంలో ఉండి తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరారు గుత్తం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ప్రధానంగా సహకార సంఘాలు వాటిని పటిష్టం చాలా కృషి చేసినటువంటి నాయకుడు వజెట్టి గారు మనకు అందరికీ తెలుసు సాహిత్యంలోనూ నిర్మాణ కార్యక్రమంలోనూ పాల్గొని మంచి సంస్థల స్థాపకుడుగా ఉన్న పి రాజగోపాల్ నాయుడు గారు చిత్తూరు జిల్లా రచయితల సంఘానికి వెన్నుగెన్నుగానే ఉంటారు చాలా మట్టుకు చిత్తూరు జిల్లాలో మహిళలు తంబళ్ళపల్ల అనసూయాదేవి గారు బెజాడు గోపాల్ గారికి బంధు అని శకుతులదేవి ప్రముఖ్రెస్ నాయకుడు వరదాచార్య గారు ఉండేవారు చిత్తూరు జిల్లా చెందిలో ఆయన కూతురు జానకమ్మ గారు ఈ మహిళా ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రచారం చేసేవారు ఇక సి ఆయన హరిజన నాయకులు నూతి వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ ఉద్యమానికి తీవ్రంగా కృషి చేసినటువంటి నాయకులు చిత్తూరు జిల్లాలో మహిళలు కూడా బాగా స్వాతంత్ర ఉద్యంలోనే పాల్గొన్నట్లు ఇటీవల దివంగతులైన సాహితీవేత్త జానమధ్య హనుమంత శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది